మంత్రులు సీనియర్ అధికారులు ఉన్న ఒక సమావేశంలో అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఏమనుకుంటున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ ఏదో పని చేస్తాడు కదా అని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులో వేస్తే రాజకీయాలు నడుపుతాడా అంత రాజకీయాల మీద మోజుంటే ఆ కలేజా ఉంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కి రాజీనామా దిగాలి మాక్ వ్యతిరేకంగా ఇలాంటి రాజకీయాలు సాగిస్తాడా చూస్తాను ఎలా సాగిస్తాడో ఇలా అంటూ ఆవేశంతో ఊగిపోతూ అక్కడ లేని ఒక జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి మీద ఆగ్రహంతో విరుగుపడ్డారు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సర్వాధికారి ఆయనకు ఆగ్రహం వస్తే ఆయనకుందా యంత్రాంగంలో ఒక చిన్న అధికారిని ఆదుకునే శక్తి ఆసక్తి ఎవరికి మాత్రం ఉంటాయి దురదృష్టివశాత్తు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటి ఆ సంఘటనలో ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆయన ఆగ్రహానికి పోయిన ఐఏఎస్ అధికారిని నేనే అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఎదురు దెబ్బలు మొదలయ్యాయి టీటీడీకి వెళ్లాలా వద్దా సందిగ్ధంలో పడి అప్పటికి ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు మా అమ్మాయి మాధవికి మోకాలు వాచిపోవడం మొదట ఆ తర్వాత శ్రీనివాసుడు పిలుస్తుంటే రానంటున్నానేమో అన్న సందేహంతో వెళ్లాలని నిర్ణయించుకుని పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఛార్జీ తీసుకోవడానికి ముహూర్తం నిర్ణయించుకుని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఆనందరావు మొదలయ్యారు దెబ్బ నుంచి హైదరాబాద్లో పదవీ బాధ్యతలు స్వీకరించి తిరుపతికి ప్రయాణమైన క్షణంలో మరో దుర్ఘటన ఎదురైంది అది జరిగిన ఏడాదికే ఇలా మరోసారి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి గర్జనకు గురి కావాల్సి వచ్చింది ఇలా ముఖ్యమంత్రి పది మంది మంత్రులు సెక్రటరీల సమక్షంలో నా మీద దుమ్మెత్తి పోసారన్న విషయం చీఫ్ సెక్రటరీ ఎస్ఆర్ రామ్మూర్తి గారి ద్వారా వినగానే నేను నాను నాకు అణమాత్రంగా కూడా నా లోపం ఏమిటో నేను చేసిన నేరం ఏమిటో అర్థం కాలేదు నిజానికి చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి గారికి కూడా ముఖ్యమంత్రి ఆగ్రహానికి మూలం ఏమిటో తెలియదు అయినా నా అభ్యర్థన మేరకు ఆయన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి నాకు తెలియజేసిన ఏమిటంటే చెన్నారెడ్డి గారికి ఇష్టం లేని పత్రికలకు టీటీడీ ప్రకటనలు జారీ చేసింది చెన్నారెడ్డి గారిని వ్యతిరేకించే కడప్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వెంకళ్రావు అనుయాయుడైన రత్న సొంతంగా ప్రారంభించిన ఒక మ్యాగజైన్ కి ప్రభుత్వాన్ని విమర్శించే ఈనాడు టీటీడీ ప్రకటనలు ఇచ్చింది దానికి తోడు ఆ ప్రకటనలు వెలువడిన సంచికలలోనే చన్నారెడ్డి గారి విధాన నిర్ణయాలను విమర్శిస్తూ వార్తలు కూడా ప్రచిద్దమయ్యాయి అంటే చెన్నారెడ్డి గారిని విమర్శిస్తూ రాసే పత్రికలకి నేనే ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నానని ముఖ్యమంత్రి అనుమానం నిజానికి టీటీడీ ప్రకటనల విషయంలో నేను వెళ్లిన కొత్తలోనే ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించడం జరిగింది దాని ప్రకారం దినపత్రికలకు ఇచ్చే అన్ని ప్రకటనలన్నీ ఆయా పత్రికల సర్క్యులేషన్ బట్టి ఇవ్వాలి టీటీడీలో ముప్పై డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేక సంక్షేమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను టిడి నిర్వహిస్తూ ఉంటుంది కనుక ప్రకటనలు తరచూ ఇవ్వాల్సి వస్తూ అయితే మ్యాగజైన్స్ విషయంలో మాత్రం వాటి ప్రారంభ సంచుకులో ప్రకటన ఎవరు కోరినా ఇవ్వాలని ఆదేశించాను ఎందుకంటే తొలి సంచికలో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రకటనను శ్రీనివాసుడు ఆశీస్సులుగా చాలామంది విశ్వసిస్తూ ఈ బాధ్యత అంతా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్వే ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధాన నిర్ణయం ప్రకటించాక ఆ ప్రకారం జరిగేటట్లు ఆయా అధికారులే చూస్తారు తప్ప ప్రతి చిన్న విషయం అమలులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోక్యం చేసుకోవడం సాధ్యపడదు ఆ ప్రకారంగా నిర్దిష్ట విధానానికి లోబడే పీఆర్ఓ ప్రకటనలు జారీ చేశారని నా విచారణలో స్పష్టమైంది అయితే ఆ ప్రకటనలు వెలువడిన రోజునే ముఖ్యమంత్రి విధానాన్ని విమర్శిస్తూ వార్తలు రావడం కేవలం కాకతాళీయంగా జరిగింది సర్వసాధారణంగా అన్ని చోట్ల జరిగినట్లే ఇక్కడ కూడా ఎవరో ముఖ్యమంత్రి గారి మహాభక్తులు ఈ పత్రికల కాపీలు తీసుకెళ్లి చెన్నారెడ్డి గారికి చూపించారు మీకు పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీకు వ్యతిరేకంగా రాసే పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారు చూసారా ఎంత భరమో అని కూడా చాడని చెప్పి ఉంటారు తమ విధేయత నిరూపణ కోసం లేదా ఇతరత్ర తమ అసమర్థత కప్పిగించుకోవడం కోసం లేదా అసూయతో ఇలాంటి విధానాలు అవలంబించే వాళ్ళు ఏ వ్యవస్థలోనైనా ఉంటారు వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు ఆయా సందర్భానుసారం వినియోగంలో పెడుతుంటారు సరే ఇప్పుడు నేనేం చేయాలి నా మనస్సు తెలుసు ఈ ప్రకటనలు ఇవ్వడం విషయంలో నా ప్రమేయం లేదు ఇచ్చిన ప్రకటనలు సైతం నిర్దిష్ట విధానం ప్రకారం పిఆర్ఓ ఇచ్చినది కానీ ముఖ్యమంత్రికి నా మీద అనుమానం కలిగింది కలిగించారు నిజానికి ముఖ్యమంత్రి నా మొహం మీద ఏమీ ఇలా ఆయన ఎలా అనుమానిస్తున్నారన్నది చీఫ్ సెక్రటరీ సమాచారం మాత్రమే కనుక నా ముందున్నవి రెండే మార్గాలు ఒకటి నాకుగా నేను ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇవ్వటం రెండవది ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేసి ముఖ్యమంత్రి అడిగినప్పుడే చూసుకోవడం బాగా ఆలోచించిన మీదట మొదటి మార్గాన్ని నిర్ణయించుకున్నాను ఎక్కడ సేవ చేసిన విశ్వసనీయత అనేది ప్రతి ఉద్యోగికి ఉండి తీరాల్సిన మొదటి లక్షణం అలాంటి నా విశ్వసనీయతను ముఖ్యమంత్రి శంకిస్తున్నప్పుడు ఆ శంఖ ఆధార రహితమైంది అయినప్పుడు దానిని నివారించే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా పనిచేసుకోవాలనుకోవడం అనివేకం అందుకే ముఖ్యమంత్రిని స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను వెంటనే నేను ఆయా ప్రకటనల వివరాలు పత్రికల కాపీలు తీసుకుని హైదరాబాద్ వెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిశాను ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శి సంతానం జాయింట్ సెక్రటరీ వి గోవిందరాజన్ గారిని కూడా క్లిపించారు వాళ్ళకి ఈ క్లిప్పింగ్స్ చూపించి ప్రకటనలు ఎలా చూస్తారో ఏమిటో నేను వివరించాక జరిగిన దాంట్లో నా లోపం ఏమీ లేదని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ముఖ్యమంత్రిని ఒప్పించాలన్నదే నా ఆరాటం ముఖ్యమంత్రి ముందుకు వెళ్లాలంటే అందరికీ జంకుగానే ఉంది చెన్నారెడ్డి గారికి కోపం వస్తే ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటే ఉన్నత స్థాయి అధికారులు సైతం భయపడే రోజులు నిజానికి అప్పటికి ఏడాది క్రితం నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన రోజున కూడా ఇలాగే ముఖ్యమంత్రికి ఎవరో ఏదో నీరు ఆయన నా మీద నిప్పులు జరగడం జరిగింది అది కూడా నేను ఆనందరావు మొదలయ్యార దగ్గర పదవీ బాధ్యతలు స్వీకరించిన గంటకే ఆ రోజు ముఖ్యమంత్రిని నన్ను గెలిపించి ఏమయ్యా నువ్వు మాకు వ్యతిరేకంగా బెంగళరావు ఏజెంట్గా పనిచేద్దామనుకుంటున్నావా అంటూ నిలదీశాను కొద్ది క్షణాల పాటు నా నోటు మాకు రాలేదు ఏదో మాట్లాడబోయి తమాయించుకున్నాను నేను పనిచేయాల్సింది తిరుమల శ్రీనివాసుల సన్నిధిలో ఆయన్ని సేవించే భాగ్యం నాకుంటే ఏది ఎలా జరగాలో అలా జరిగాలో ఆయనే చూసుకుంటాడు అని మనసులో అనుకున్నాను ఆయన ఆవేశం తగ్గాక సార్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియకం లేదు పీవీ నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఆయన సెక్రటరీగా పనిచేశాను అప్పుడు నాకు పీవీ గారి మనిషి అంతా ముద్ర వేశాను గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన సొంత జిల్లా ఆయన ఖమ్మంలో నేను కలెక్టర్గా పనిచేశాను అంత మతానికే ఇప్పుడు మీరు నాకు వెంగళరావు మనిషిగా మద్రవేస్తున్నారు సార్ మా విధేయత మా ఉద్యోగాలకే కానీ వ్యక్తులకు మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నాను అంటూ వివరించే ప్రయత్నం చేశాను ఆయన ఆరోపణ ఒకటే ఆ ముందు రోజు నేను వెంగళరావు గారికి అత్యంత సన్నిహితుడైన టీటీడీ చైర్మన్ చలికాని అన్నారావును కలిసి ఆయన్నే చైర్మన్గా కొనసాగింపజేస్తానని హామీ ఇచ్చానట విషయం అర్థమైంది నాలో నేనే నవ్వుకున్నాను వాస్తవం ఎలా వక్రీకరించి చెప్పబడిందో తెలిసిపోయి జరిగింది ఏమిటంటే ఆ ముందు రోజే అమెరికా నుండి తిరిగి వచ్చిన అన్నారావు గారు ఆ రాత్రి మా ఇంటికి వచ్చి నాకు అభినందనలు కెలిపిండారు అదే విషయం ముఖ్యమంత్రికి వివరించాను ఖమ్మంలో నేను కలెక్టర్ గా ఉండగా టీటీడీ వారు కళ్యాణ మండపం పడుతున్నప్పుడు అన్నారావు గారు ఖమ్మం వస్తూ ఉండేవారు అప్పుడు మాత్రమే ఆయన కలుసుకున్నాను అంతకు ఆయనతో చెప్పుకోద సాన్నిహిత్యం నాకు లేదు అదేలా ఉంచి అసలు టి చైర్మన్ నియమించే విషయంలో తుది నిర్ణయాధికారం ముఖ్యమంత్రిగా ఉందని తెలిసి నేనెందుకు ఇలాంటి విషయంలో తలదూరుస్తాను ఏమైనా సార్ నేను బాధ్యతలు స్వీకరించిన గంటలోనే ఇలా మీ విశ్వాసాన్ని కోల్పోతాను అనుకోలేదు ఇప్పుడైనా నేను ఇంకా తిరుపతి వెళ్ళలేదు నా సామాన్లు మాత్రమే వెళ్ళాయి మీరు మీకు విశ్వాస పాత్రడైన వేరెవరినైనా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించుకోండి నాకు సెలవు ఇప్పించండి అంటూ ఓ నమస్కారం పెట్టేసింది టీటీడీకి వెళ్లాలని మనసులో ఓ పక్క లాగుతున్నా నా విశ్వసనీయతను నిలబెట్టుకోవడం కోసం అలా చెప్పక తప్పలేదు మరోసారి శ్రీనివాసుని భారం వేసి నేను లేచిపోవడానికి జిప్తుండ్యాను అందులో చెన్నారెడ్డి గారి ముఖంలో రౌద్రం పోయి ప్రసన్నకు చోటు చేసుకుంది గొంతులో గాంభీర్యం స్థానంలో అనునయం వ్యక్తమవుతోంది చూడు ప్రసాద్ వెంగళరావు అంటే మాకు గౌరవమే కాని ఆయన మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడయ్యా వెంగళరావుకి అన్నారావు ఎంత ముఖ్యో నీకు తెలుసు కదా అంటూ ఆయన ధోరణిలో ఆయన మాట్లాడారు చివరికి అన్నారావుని మా ఇంటికి వెంగళరావు గారే పంపి ఉంటారని ఆయనకి ఆయనే ఒక అభిప్రాయానికి వచ్చారు ప్రసాద్ నీ మీద మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది ఇంత వెంటనే నిన్ను ఆ స్థానం నుంచి మార్చటం మాకు ఇష్టం లేదు వెళ్ళి నువ్వు వెళ్ళి బాగా పనిచేయ అంటూ లాలనుగా భుజం తట్టారు అలా నేను తిరుపతికి వెళ్ళి టీటీడీలో పనిచేయడం ఆరంభించిన ఏడాదిలోతే మళ్లీ ఈ ప్రకటనల ఉపద్రవం వచ్చిపోయింది నేపథ్యం ఇంత చేదుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఆగ్రహ సాగరం ఎంత కట్టలు తెచ్చుకున్నప్పటికీ నేను మాత్రం ఆయన కలిసే తీరాలని నిర్ణయించుకున్నాను చివరికి చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యదర్శి నన్ను అదే రోజున ఆదివారం గనుక ముఖ్యమంత్రి ఇంటికి తీసుకువెళ్లారు ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ నేను వచ్చిన పని ఏమిటో క్లుప్తంగా వివరించారు అంతే ఆ ఉపద్ఘాతాన్ని వింటూనే చెన్నారెడ్డి గారు నా మీద విలుసుకు వెళ్లారు నేనింకా నోరు కానీ ముఖ్యమంత్రిని ఎవరు ఆపగలరు ప్రసాద్ నువ్వు ఇలా అనుకోలేదు మేం ఎన్నడు ఇలాంటి అవిధేయత నేనుంచి ఎదురవుతుందని ఊహించలే మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకి ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహిస్తావా ఇదేనా నువ్వు ముఖ్యమంత్రి పట్ల ప్రవర్తించాల్సిన పద్ధతి ఇలా ఫుల్ స్టాప్ కామా లేకుండా చెన్నారెడ్డి గారు నా మీద ముప్పుడు మధ్యలో సంతనంగా కల్పించుకుని ఏదో చెప్పబోయారు ఎవరు చెప్పినా ఆపే ధోరణిలో లేరు ముఖ్యమంత్రి అలా కొద్ది నిమిషాలు గడిచిపోయాక ఆయన ఆవేశం తగ్గాక నేను నోరు జరిగిందంతా పీఆర్ఓ స్థాయిలో ఓ నిర్దిష్ట విధానం ప్రకారం జరిగిందేనని ఇందులో నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదని విమరించే ప్రయత్నం చేసి ఆయన అయిష్టంగానే విన్నారు కానీ తన అభిప్రాయం మార్చుకోలేదు అంతా నాకు తెలిసే జరిగిందన్న నమ్మకాన్ని కుండ బద్దలబోతుంటే చెప్పారు ముఖ్యమంత్రి దగ్గర సెక్రటరీగా పనిచేశావు వెంగళరావు టైమ్ లో ఆయన జిల్లా కలెక్టర్ గా పనిచేశావు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తే వాటి రాజకీయ దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలీదా తెలియదని నువ్వు చెప్తే మేము నమ్మాలా చాలు చాలేవాయో చెప్పావు అంటూ ఆయన ముందున్న అనుమానాన్ని మళ్లీ నొప్పి చెప్పారు చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి సెక్రటరీ ముఖ్యమంత్రి జాయింట్ సెక్రటరీ కూడా ఏదో వివరించాలని వ్యర్థ ప్రయత్నం చేశాను ఒక్కసారిగా మాటలు ఆగిపోయాయి కొద్ది క్షణాల పాటు ఆ గదిలో నిశ్శబ్దం తాండవించింది చేసేదేమీ లేక ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టి మేమంతా బయటకు వచ్చేసింది మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తిరుపతి వస్తుంది ఆమెతో పాటు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కూడా వస్తాడు అప్పుడు నలుగురిలో ముఖ్యమంత్రి ఆగ్రహ జ్వాలలు మరోసారి ప్రచురే ఈ ఊహ నేను భరించలేకపోయాను ముఖ్యమంత్రి విశ్వాసం కోల్పోయాక కూడా అక్కడే పనిచేయాలనుకోవడం ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి కొనసాగాలనుకోవటం నా స్వభావం కాదు అందుకే ముఖ్యమంత్రి ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ ఆశించాను నన్ను పోస్ట్ నుంచి బదిలీ చేయండి వేరెవరినైనా పోస్ట్ చేయడానికి వ్యవధి కావాలంటే టిటిడిలో నా తర్వాత సీనియర్ అధికారికి పదవీ బాధ్యతలు అప్పగించి వెళ్లిపోవడానికి అనుమతించండి అంటూ అభ్యర్థించాను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చే ముందు నిర్ణీత కార్యక్రమం ప్రకారం నేను పుట్టపర్తిలో సత్యసాయిబాబా సమక్షంలో టీటీడీ తయారు చేసిన శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బాలాజీ పంచరత్నమాల క్యాసెట్ విడుదలకు వెళ్లాల్సి ఉంది అయిష్టంగానే వెళ్లాను ఆ క్యాసెట్ విడుదల పూర్తయ్యాక సాయిబాబా మమ్మల్ని లోపలికి పిలిచారు నేను నా భార్య గోపిక శ్రీమతి సుబ్బలక్ష్మి ఆమె భర్త సదాశివం లోపలికి వెళ్లాం నిరాడంబరత ప్రేమ ఉట్టిపెడుతున్నా బాబా నన్ను చూస్తూనే ఆప్యాయంగా పలకరించారు టీటీడీ సేవలు ప్రస్తుతించారు అలా మాట్లాడుతూనే ఆయన అకస్మాత్తుగా చెదరని మనస్సుతో ఉన్న నన్ను ఉద్దేశించి చూడు ప్రసాద్ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నువ్వు దైవ సంకల్పం వల్ల జరిగింది అక్కడే నీ ముఖ్యమంత్రి చేతుల్లోనూ చీఫ్ సెక్రటరీ చేతుల్లోనూ లేదు దైవ సంకల్పం లేకపోతే నిన్న ఇక్కడ ఎవరూ నియమించలేరు అక్కడి నుంచి తొలగించను లేరు అందుచేత నీ మనస్సాక్షి ప్రకారం పనిచేయి దైవాన్ని దేవుని పేరిట నీవు చేస్తున్న సత్కార్యక్రమాలు కొనసాగించు ఆశ్చర్యం ఆయన నా మనసు చదివేసింది దీంతో మరోసారి నాలో అంతర్మధనం మొదలైంది నేను ఎందుకంత ఆందోళన చెందుతున్నాను నేను ఏ నేరమూ చేయలేదు అయినా ముఖ్యమంత్రికి అనుమానం ఆగ్రహం కలిగాయి కలిగితే బాబా చెప్పినట్లు నన్ను టీటీడీకి రప్పించింది శ్రీనివాసుడే అయితే నేను ఇక్కడ ఉండాలో అక్కర్లేదో తేల్చాల్సింది కూడా ఆయనే ఇది మానవ శక్తికి మించిన విషయం అయినప్పుడు నేను ఆందోళన చెందిన ఉపయోగం ఏమిటి ఆయనకి వదిలేస్తే సరిగదా అలా అనుకున్నాను కానీ ఉండబట్టలేక తిరుపతికి రాగానే చీఫ్ సెక్రటరీకి టెలిఫోన్ చేసి నన్ను రిలీవ్ చేసే విషయం ఏమైంది సార్ అని అడిగాను ఆయన ముభావంగా నేను లెటర్ ముఖ్యమంత్రికి చూపించాను ఆయన ఆమోదం ఇంకా రాలేదు అన్నారు ఆయన నా ఉత్సకత ఆగలేదు ముఖ్యమంత్రి ఏమి తేల్చకపోవటం ఏమిటి అయితే చీఫ్ సెక్రటరీ మాటల్లో బయట పెట్టిన ముఖ్యమంత్రి చేసిన ఓ చిన్న వ్యాఖ్య ఏమిటంటే ఏమిటి ప్రసాద్ వెళ్లిపోతే ఆ పోస్ట్ కి ఇంకెవరో దొరకదనుకుంటున్నాడా ఈ సందిగ్ధ స్థితి ఏం జరగబోతోంది అని ఆకు దాన్ని తప్ప సమస్య పరిష్కారం కాలేదు పైగా ప్రధాని ఇందిరాగాంధీకి ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఇందిరాగాంధీ తిరుపతి వస్తున్నారు బాగా ఆలోచించాక శ్రీనివాస్ ని దర్శించుకున్నాను సమస్యను పూర్తిగా తిరుమల వెంకటేశ్వరుడికి వదిలేసి నిశ్చింతగా నేను నా పనిలో నిమగ్నమైపోయాను ఇందిరాగాంధీ వచ్చారు ఆమె పర్యటన బాగా జరిగిపోయింది చివరిలో ఆమె వెళ్లిపోబోయే ముందు మా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాబుల సూర్యనారాయణ మూర్తి వచ్చి ఇందిరాగాంధీ తిరుమల పర్యటన తాలూకు ఫోటో ఆల్బమ్ నా చేతిలో పెట్టాడు నేను తీసుకెళ్లి ముఖ్యమంత్రికిచ్చి ప్రధానమంత్రికి బహుకరించాలని కోరాను విచిత్రం ఆయన అలా చేయలేదు స్వయంగా నన్నే ఇందిరాగాంధీ దగ్గరకు తీసుకెళ్లి నా చేత ఆల్బమ్ను ఆమెకు బహుకృప్తి చేశాను నన్ను ఆమెకు చూపిస్తూ ఇతను చాలా ఉద్దండు అయిన ఐఏఎస్ ఆఫీసర్ అందుకని అతన్ని నేనే స్వయంగా ఎంట్రీ చేసి ఇక్కడ నియమించాను ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలని అతను చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించారు ఫోటోగ్రాఫర్ ని పిలిపించి మా ముగ్గురిని కలిపి ఫోటో తీయించారు ఇది జరిగిన మర్నాడు చీఫ్ సెక్రటరీ నాకు టెలిఫోన్ చేసి ప్రధాని పర్యటన గురించి ప్రసాద్ అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు ఇంతకీ అక్కడ ఏం జరిగింది ఏమిటి అని ఆసక్తిగా అడిగారు నేను తెల్లమొహం వేశాను ఆ మర్నాడు పోస్టులో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు ఒక ప్రత్యేక పార్సిల్ వచ్చింది తెరిచి చూసి నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను అందులో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిలతో నేను దిగిన ఫోటో మీద ముఖ్యమంత్రి స్వద స్థూరితో సంతకంతో ఇలా రాసి ఉంది విత్ బెస్ట్ విషెస్ కీప్ అప్ ద గుడ్ వర్క్ ఆ తర్వాత గోదావరి కృష్ణ పుష్కరాల సందర్భంలో జరిగిన సభల్లో ఆయన బహిరంగంగా నా మీద ప్రశంసల జల్లు కురిపించారు మరో మూడున్నర సంవత్సరాల పాటు ప్రభుత్వం తను టిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొనసాగింపజేసింది